దేవుని వాక్యం ధ్యానించకముందు కొంతసేపు మనం ప్రార్థన చేసాం ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా మనం ప్రార్థన చేయాలి హా లూయా ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన స్వరం మనం వినాలా లేకుంటే మనం మరణించిన వారమే ఆయన స్వరం మనకు జీవానికి కలుగజేస్తుంది ఆయన స్వరం మనల్ని జీవింపజేస్తుంది ఆయన మాట మన నిత్య జీవానికి కాబట్టి ఆయన స్వరం మనం వినాలా ఆ వాక్యం ప్రకారం మనం జీవితాలు తీర్మానించుకొని ముందుకు పోలాగిన ప్రవ్వే మనకు సహాయకుడు మనం తీర్మానించుకోవాలా ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా అని మనం అడగాల ప్రవ్వా నా దేవా నీకే స్తోదం అయినా ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాను మీరే మాతో మాట్లాడమని ప్రార్థిష్టం నా దేవాస్ ప్రభావ మీరు మాతో మాట్లాడే దేవుడు ప్రవ్వా నాయనా నీకే వందనాలు చెల్లిస్తున్నాంనైనా మీ వాక్యం లేని సత్యాన్ని మీ గ్రహించలాగనా మా ఆత్మీయ నేతలను ఇప్పమని ప్రార్థిష్టం ప్రవ్వా మా హృదయాన్ని తెరవని ప్రవ్వా నా దేవ నా నా మా చెవులు ఇప్పమని ప్రార్థిష్టం ప్రా మీకు స్వరం వినాల ప్రవ్వ వినే చెవులు గ్రహించే హృదయం చూసే కళ్ళు మాకు దయచేయండి ప్రవ్వా దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ ప్రవ్వ మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారు ఈ క్షణం ఈ యొక్క ఈ రోజు మమ్మల్ని నడిపించినారు ప్రభా మీకు కృప వలనే ఇంతకాలమే జీవించినాం ప్రవ్వా ప్రవ్వా మీరు లేకుంటే మేము జీవించలేము ప్రభావ దేవాది మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రవ్వా మీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభావ మీ ప్రేమను బట్టి నీకు వందనాలు మీ వాక్యమే ధ్యానించబోతున్నానుగా ప్రవ్వా మాతో మాట్లాడు ప్రవ్వా మీ వాక్యం గ్రహించలాగిన ప్రవ్వా మీరే మాకు సహాయకులండి మా తలంపులు మా ఆలోచన కొట్టివెండి ప్రవ్వా మీక తలంపులకు మేము చోటిస్తాం అయినా మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకోం ప్రవ్వా మా ప్రవర్తన అంతటెందు మీ అధికారిక మేము ఒప్పుకున్నాం ప్రవ్వా మీరే మా హృదయాల్లో ఉండి మాట మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థాంతండిసు వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన యోహన్సు వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదవండి మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రానికి రాక మరణంలో నుండి మీతో నిశ్చయముగా చెప్పు మరణంలో నుంచి జీవంలో దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలలుయా హలలుయా చూడండి దేవుడు ఏసు ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ అక్కడ ఎంతో మంది ఉన్నారు పరిశీలన శాస్త్రంలో ఎంతో మంది ఉన్నారు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఏమని మాట్లాడుతుందంటే నా మాట విని నన్ను పంపిణీవాని అందు విశ్వాసం ఉంచేవాడు హలలుయ చూడండి యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు హలలుయేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఒక కుమారు లాగా ఏసుప్రభు లోకంలో జన్మించిండు హలలుయ ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే ఈ లోకము ఎంతో భయంకరంగా ఉంది పాపం విస్తరించింది అనేకులు దేవుని మార్గించి తొలగిపోయి దేవుని వెతుకు వారు చూసినా గానీ ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు ఆయన చేసిన సృష్టి ఆయనకు మైమికరంగా పోయి ఆయనకు విరోధంగా తయారైనప్పుడు ఈ లోకంలోకి ఆయనే రావాల్సి వచ్చింది హలలుయ ఈ లోకంలో ఆయన పుట్టిండు ఆయన ఎందుకు పుట్టిండు అంటే మనుషుల్ని పాపం నుంచి విముక్తి కలిగించడానికి హలలుయ అది తప్ప వేరే ఏది లేదు హలలుయ ఎందుకంటే ఆయన సృష్టించిన బిడ్డలు ఆయన పిల్లలు మనం కాబట్టి మన మన పిల్లలను తప్పిపోతే మనం ఏం చేస్తాం ఏదొక రీతిగా వాళ్ళ వాళ్ళని కాపాడుకోవాలని మనం తాపత్రపడతా ఉంటాం కానీ మన పిల్లల గురించి మనం అంత తాపత్ర పడుతున్నప్పుడు మరి మన పుట్టించిన తండ్రి తన పిల్లల గురించి ఎంత బాధపడాలా హలలుయా చూడండి ఇందాక బ్రదర్ చెప్తుంటే చూడండి తన కుమారుడు గురించి ఎంతగానో వేదన పడినైనా కానీ ఆ వేదనలో కూడా దేవుడికి ప్రార్థన చేసినా లేదా అంటే ఒక దశ వచ్చినప్పుడు నువ్వు కూడా నువ్వేం చేయలేవు కానీ అన్ని చేయాల్సింది ఎవరు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా చేయలేదు ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి హలలుయ ఆయన పిల్లలం అన్నప్పుడు మనం ఏం చేయాల ఆయన మాట వినాలా ఆయన మాట వింటే ఏమైతుందంట చూడం ఆయన మాట విని ఆయన వాక్యాన్ని విని ఎప్పుడైతే విశ్వాసం పెడతామో అప్పుడు ఏమైతు అంట మరణంలో నుంచి మన జీవంలోకి వస్తామంట అంటే మరణం అంటే నరకానికి సాదృషం ఆ నరకంలో నుంచి మనం ఏం చేస్తామంట జీవంలోకి వస్తామంట అది మనం నమ్మాలా హలలుయ మనం నమ్మితేనే మనకు విశ్వాసము వస్తుంది కాబట్టి ఆ నమ్మిన ఆయన వాక్యను మనం ఏం చేయాలంట విశ్వాసంతో స్వీకరించి ఆయనే ప్రభువు ఆయనే రక్షకుడు అని మన హృదయంలో ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనం ఏం చేస్తామంటీ నిత్య మనం వస్తారంట హలో యేసుప్రభే ఈ లోకానికి వచ్చి తండ్రి తన కుమారుడుని పంపిండు కుమారుడు ఈ లోకంలోకి యేసుప్రభ వచ్చిండు కాబట్టి తన కాలంలో అనేకమైన విషయాలు దేవుడు మనకు చూపించి అనేక ప్రమాణాలు ఆయన చూపించి తర్వాత తిరిగి ఆయన పరలోకంలో ఆహో తిరిగి మళ్ళా ఆత్మ రూపకంగా నీహృదంలో నా హృదయం అందరూ హృదయాలు ఏసు ఉండి ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం హలలుయ్య మనం ఎందుకు ఎంత దూరం వచ్చే దేవుని వాక్యం ఎంతో ఆసక్తి కాబట్టి చూడండి ఆయన వాక్యాన్ని మనం మనం ఆసక్తితో ధ్యానించకపోతే ఆయన ఏంది ఆయన ఎట్లా దేవుడు ఆయన ఆయన కార్యాలు ఎట్లా ఉంటాయని మనం ఎట్లా తెలుసుకోగలం చూడండి తెలుసుకోలేం కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో అప్పుడు మనకు అనేకమైన విషయాలు దేవుడు మనకు చూపిస్తా ఉంటాడు అలలు అప్పుడు మన విశ్వాసం బలపడతా ఉంటది తర్వాత ఆ నిత్య జీవంలో నుంచి దేవుడు మనం తీసుకొచ్చాడు కాబట్టి నిత్య జీవంలోకి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులు కూడా ఆ నిత్య జీవంలోకి మనం నడిపించాలంట కానీ అట్లా జరగట్లేదు ఎందుకంటే ఆయన స్వరము వినకుంటే ఏముంది అక్కడ చూడండి అక్కడ ఉంది కింద చూడండి మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియా వచ్చి ఉన్నది వచ్చిచున్నది అన్నాడు అంటే భవిష్యత్తు గురించి చెప్తున్నాడు తర్వాత ఏమంటున్నాం మళ్ళా అది ఇప్పుడే వచ్చిన్నది హలలుయా చూడు అది ఇప్పుడే వచ్చింది కాబట్టి మృతులు ఎవరు మనం అర్థం చేసుకోవాలి మృతులంటే ఎవరు అంటే చనిపోయిన వాళ్ళే కదా మృతులంటే చనిపోయిన వాళ్లే కానీ చనిపోయిన వాళ్ళ గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నా అక్కడ అంటే మనుషులు ఎట్లా ఉన్నారని చెప్తుండడు మనం బతుకుతున్నాం గాని మనం చచ్చిన ఆత్మలో చనిపోయిన వాళ్ళు అంటే కాబట్టి ఆయన వాక్యము ఆయన మాట ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీలోకి జీవము వస్తదంట హలలుయ ఆయన జీవం మనలకు వచ్చినప్పుడు ఆయన స్వరూపంలో మనం మార్చబడతాము ఆయనను మనం ధరించుకుంటాం హలలుయ్య అప్పుడు మనకు ఏ దుష్టుడు కూడా మనం ఏం చేయలేడు హలలుయ్య కాబట్టి విశ్వాసంతో మనం బలపడతా ఉంటాం కాబట్టి ఆయన వినాలా అని దేవుడు మాట్లాడుతుడు యేసు డైరెక్ట్ గా మాట్లాడుతుడు ఆ శాస్త్రుల పరిచయంతో ఆయన ఎప్పుడు శోధిస్తూ ఉంటారు వాళ్ళు ఆయన చుట్టూ చేరి కాని ఆయన ఇచ్చే జవాబు ఒక వింత రకంగా ఉంటది వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే సృష్టికర్తకే ప్రశ్న వేస్తే ఎట్లా ఉంటది ఆయనే మన ప్రశ్నలన్నిటికీ ఆయనే జవాబిచ్చే దేవుడు ఆయనకే మన ఉల్టా ప్రశ్న వేస్తే ఎట్లా ఏమన్నా అర్థం ఉంటుందా అర్థం ఉండదు అంటే మనుషులు ఎట్లా ఉన్నారని అక్కడ చూపిస్తా అంటే వాళ్ళు వింటున్నారు కాని వాళ్ళ ధర్మశాస్త్రం ధ్యానిస్తాం అనుకుంటున్నారు కాని దేవుని యొక్క శబ్దము దేవుని వాక్యము వినలేదు కాబట్టి దేవుడు ఆయన వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యం వినాలా ఆసక్తితో మనం వినాలా దేవుని వాక్యం మనం వినకపోతే మనం మృతులమే అని అక్కడ చెప్తున్నాడు సరే ఎంత ఈ లోకంలో చూడు మనం మొదట మొదటిగా మనం చూస్తే ఆది అవ దగ్గరికి ఎవరు వచ్చిండు దుష్టుడు సైతాన్ వచ్చి ఇది నిజమా అని అడిగినప్పుడు అప్పుడు ఏమైతు అనుమానం వచ్చిందా లేదా అనుమానం వచ్చింది నిజం ఇది ఖచ్చితంగా నిజం అన్నప్పుడే దానికి ఏముండదు ఇది నిజమా అన్నప్పుడు అది దీర్ఘం తీసినప్పుడు ఏమైతే కొంచెం డౌట్ గా వస్తుంది కానీ ఆమెకి సైతాను క్రియేట్ చేసిండు చూడండి అప్పటివరకు వాళ్ళు ఆత్మలా ఆత్మస్వరూపులుగా ఉన్నారు ఆత్మలాగా ఉన్నారు దేవునికి ఉన్నారు రీతిగా కానీ ఎప్పుడైతే దుష్టుడు మోసగించిందో మీరు సావనే సావరని చెప్పిండు మీరు ఈ పన్ను తింటే సావనే సావరని చెప్పిండు చూడండి దేవుడు మనకి స్వేచ్ఛ ఇస్తారు ఈ లోకంలో ఎందుకంటే ఆయన ఆయన గొప్ప దేవుడు చూడండి బానిసత్వం నుంచి దేవుడు మనం బయట తీసుకుని స్వేచ్ఛ ఇచ్చిండ్రు ఆయనలో ఈ లోకంలో కాదు కాబట్టి ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆయన మైమ కొరకు మనం ఈ లోకంలో జీవించాలా ఆయన ప్రణాళికలు మనం నెరవేర్చే వారి కానీ అక్కడ ఏం జరిగింది అవను మోసగించినప్పుడు అప్పుడు మీరు చావనే చావరన్నప్పుడు వాళ్ళు పన్ను తినరు కానీ చచ్చిపోలే మీరు అర్థం చేసుకోండి అంటే శరీరంగా మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తారు చావలేదు కదా అంటే దేవుడు అబద్దం చెప్పిండ ఆయన ఎప్పుడు కూడా కాదు ఆయన సత్యమైన దేవుడు ఆయన ఆయన మాట తప్పనీకి నరుడు కాదు ఆయన జీవం గల దేవుడు సృష్టినే చేసిన గొప్ప దేవుడు చూడండి అప్పుడు వాళ్ళు సావనే సావరన్నప్పుడు అది వాళ్ళకి ఇంకా అది తప్పిపోయినంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు బ్రతుకున్నారు కాని వాళ్ళు చనిపోయిన వాళ్ళు హలలుయ్య చూడండి కాబట్టి మనం దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనం ఏం చేయాలంట మనం ఆయన శబ్దము ఆయన వాక్యం విన్నప్పుడు మనం జీవం మనలోకి వస్తుందంట చూడండి మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి వచ్చిచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చి ఉన్నది అంటే ఆయన శబ్దము ఆయన వాక్యను మనం వినాలి అప్పుడే మనం బ్రతుకుతాం హలలుయ చూడండి మనం కాలం మనం ఉన్నా కానీ ప్రభులు ప్రభులు ప్రభు మనలో లేకపోతే ఆయన వాక్యం మనం లేకపోతే మనం చచ్చినిపోయిన వారమే చూడండి ఏదో ఆచారబద్ధంగా అనేకులు జీవిస్తా ఉంటారు మతపరంగా జీవిస్తా ఉంటారు కానీ వాళ్ళలో దేవుని స్వరం వల్ల లేదు అంటే ఈ వాక్యం ప్రకారం మనం చూస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారంట ఆత్మలో చనిపోయిన వారు ఉన్నారు శరీమ్ లో కానీ శరీములో కాదు కావాల్సింది ఆత్మలో నువ్వు నువ్వు జీవిలో అంటే నువ్వు ఆత్మ స్వరూపిగా నువ్వు తయారు కావాలా అన్నప్పుడు దేవునికి వాక్యను నువ్వు ధరించుకున్నప్పుడు ప్రభును నువ్వు నీలో ఉంటే ను ఆత్మ ఆత్మస్వరూపిగా ఉంటావు అంటే ఆత్మస్వరూపిగా తయారు కావాలంటే మనం ఏం చేయాలా ఫస్ట్ దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో హృదయంలోకి వస్తాడని వాక్యం ఉంది హలో కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఇక్కడ చెప్పబడుతుంది కొన్ని వాక్యాలు మనం చూస్తాం చూడండి ఎందుకు అన్నప్పుడు చూడండి పరిశుధాత్మ అభిషేకం మనలో లేకుంటే ఈ సత్యము మనకు అర్థం కాదు మన వాక్యం చదువుతున్నాం చదవడిన వాక్యం నీకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ నీకు అవసరం ఎందుకు ఆయన ఆత్మ మనకు అవసరం ఉన్నప్పుడు ఈ వాక్ ఈ మాటలు ఎక్క ఎవరి నుంచి వచ్చినాయి ప్రభు నుంచి వచ్చినాయి కాబట్టి ఆయన మన హృదయంలో ఉంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మనం స్వీకరించగలం కాబట్టి పర్షదాత్మ అభిషేకం మీరు అందరూ పొందుకోవాలా మీరు పొందుకున్నప్పుడు దేవుని యొక్క స్వరం మీరు విని అనేకులుగా దాన్ని ఏం చేస్తారంట ప్రకటిస్తారంట హలలుయ్య చూడు కాబట్టి ఆయన శబ్దము మనం ఉండాలా చూడు మనం వింటేనే సరిపోతుందా ఆయన శబ్దం మనం విన్నప్పుడు ఎంతో మంది మృతులుగా ఉన్నారు ఆయన ఆయనకు స్వరం వినలేక మరి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఆ శబ్దము ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు వాళ్ళకు ప్రకటిస్తావో అప్పుడు వాళ్ళకు జీవము వస్తుంది అంట ఫస్ట్ మనం జీవాన్ని పొందుకోవాలా ఆయన శబ్దాన్ని ఆయన వాక్యం మనం వినాలా మనం ఆయనలో బ్రతకాల ఆయనలో మనం ఆయనలో జీవించినప్పుడు అనేకులు మనం జీవింపగల చేయగలం ఎందుకంటే ప్రభు వాక్యం ద్వారా హలలియ అందుకే చూడండి ఎందుకంటే అనేకులు ఆచారబద్ధంగా మనం పో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆదివారం రాగానే చర్చికి పోతారు ప్రార్థన చేసుకుంటారు కానీ వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా తప్పు పడం కానీ వాక్ చర్చికి పోతారు దేవుని మందిరానికి వెళ్తున్నారు వాక్యం వింటున్నారు వస్తున్నారు కానీ అది ఒక సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు చూడండి ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం మనం అర్థం చేసుకోకపోతే మనం మన హృదయాలలో ఎట్లా దాన్ని స్వీకరించు అది అనుమానంగానే ఉంటుంది అది సంపూర్ణంగా అది గ్రహించినప్పుడు అది నువ్వు స్వీకరించినప్పుడు తర్వాత నీలో నుంచి అది బయటికి పోవాలా హలలుయ్య మన నుంచి అది బయటికి పోయినప్పుడు ఆ మృతులు ఏం చేస్తాంట వాళ్ళు ఆయన వాక్యం విని జీవిస్తారు అని ఉంది కాబట్టి ఆయన మాట విని జీవిస్తారు కాబట్టి నువ్వు నేను కూడా ఎక్కడి నుంచి వచ్చిన పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఆయన ఏదైతే ఈ లోకానికి వచ్చిండో ఒక విధంగా చూపిస్తారు కాబట్టి అట్లా అట్లనే దేవుడు ఈ లోకాన్ని తీసుకొచ్చింది కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంట ఆయన స్వరం అనేకులకి వినిపింపజేయాలంట హలూయ అందుకే ఇక్కడ చూస్తాం మన కొన్ని వాక్యాలు ఆ ఫిలిప్ ఆపోస్తుల చూడండి అపోస్త్ర కార్యము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది చూడండి ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి అంటే దక్షిణంగా ఎవరు పోతుడు ఎవరో ఒక ఆయన రథమేసుకోబోతున్నాడు ఒక ఆయన రథమేసుకోపోతు దక్షిణ ది దక్షిణ ఒక ప్రాంతానికి అట్లా గు వెళ్ళిపోతుడు ఆయన ఎవరో మన కింద మనం చూస్తాం ఎత్తి నసంపుకుడు అతను ఎంతో ఆ రాజ్యంలో ఒక ఒక రాణి ఉంటే ఆమె తన ఒక ఏమంటారు ధనానికి అధిపతిగా ఉంటాడు ఆయన అంటే తన తన గారు అంతట్లో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన ప్రతి విశ్రాంతి దినము ఎరుశలముకు పోయి దేవుని ఆరాధిస్తూ పోతూ ఉన్నాడు అట్లనే కొంతకాలం గడిచిపోతుంది దేవుని ఆరాధించాలా ఆదివారం చూడండి విశ్రాంతి తిరుగునప్పుడు ఆ కాలంలో ఆదివారం అనుకుంటారు ఆరాధించాలా పోవాలా ఆరాధించాలా పోవాలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది దేవుని మందిరానికి వస్తారు ఆరాధిస్తారు వాక్యం ఏంటని వెళ్ళిపోతారు అట్లనే జీవిస్తారు కానీ అతను ఒక ఆయన ఆసక్తిని దేవుడు చూసిండు హాలో లూయా ఆయన ఆసక్తిని దేవుడు చూసినప్పుడు ఆయన దేవుని గురించి ఒక వాక్యం చదువుతాడు యశ్వ గ్రంథంలో చదువుతుండే ఒక వాక్యం కానికి ఆయనకు అర్థం కావట్లేదు చూడండి ఆదివారం మనం మందిరానికి వెళ్తున్నాము దేవుని వాకి వింటున్నాము వస్తున్నాం దేవుని వాకి నీకు అర్థం కాకపోతే ఆయన నిజమైన దేవుడు అని ఎట్లా నీకు బయలుపరచబడుతుంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా హలో మనం ఎంత కాలం నుంచి దేవుని వాకి వింటున్నాము విన్నప్పుడు మనం ఏం చేయాలా ఆ వాక్యను అర్థం చేసుటానికి మనం ప్రయాస ఆయన ప్రయాస చూడండి ఎట్లా ప్రయాస పడుతున్నాడు ఇది ఎవరి గురించి చెప్పబడింది తన గురించా వేరొకని గురించా అని అది ఆయన చూస్తూ పోతున్నప్పుడు దేవుడు ఆయన ఆసక్తిని చూసిడు హలలుయ్యా చూడండి నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు హలలుయ్య చూడండి ఆయనకి చూడండి ఆయన ఆచారబద్ధంగా జీవిస్తున్నాడు కానీ తెలుసుకోవాలని మటుకు ఆసక్తి మటుకు ఉంది హలలుయ్యా ఉన్నప్పుడు ఆయన చదువుతూ పోతూ ఉన్నప్పుడు ఫిలిప్ ఎక్కడ ఉంటాడు సమరే పట్ల ఉంటాడు సమరే పట్ల ఫిలిప్ ఎక్కడో సువార్త ప్రకటిస్తాడు అది ఇక్కడ ఉంటది కానీ ఆ క్షణంలో దేవుని ఆత్మ ఫిలిప్ చెప్తున్నాడు వెళ్ళు అక్కడ పోయి ఒక రథం పోతుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకు సువార్థ ప్రకటించు అని దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆయన ఏం చేసిండు ఆ రథం దగ్గరికి పోయింది అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు చెప్తుండు నువ్వు అక్కడికి అప్పుడు ఆయన ఏం చేసిండు ఎంటనే వెళ్ళిపో లేదా ఎంటనే వెళ్ళిపోయిండు చూడండి మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎప్పుడైతే మనం అంటే ఆయన దేవుని యొక్క స్వరం ఆయన వింటున్నాడు ఆయన వెళ్తున్నాడు గాని ఆయన జీవము లేదు హలలు చూడని ఆచారబద్ధంగా వెళ్తున్నాడు నంపుకుడు చూడండి తన కాలమంతా అట్లనే అవుతుంది కానీ ఆసక్తి మటుకుంది హలో చూడండి అందుకే దేవుని బిడ్డలు ఎక్కడన్నా సరే ఎవరైతే తన ఆసక్తి కలిగి ఆయన ఆయన తట్టు ఎంతగానో ఆకర్షింపబడి ఆయన ఎవరైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా ఏదో రోజు ఏదో రూపకంగా ఎవరొక ద్వారా దేవుడు వాళ్ళకి ఆ సత్యాన్ని బయలుపరుస్తాడు హాల చూడండి ఎందుకంటే మనకి ఎంతగానో ఆసక్తి మనకు ఉంటది దేవుని వాక్యం పట్ల కాబట్టి మనం అది మనం గ్రహించాలా మనం వినటమే కాదు మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసింది కదా చూడండి ప్రతిదీ ఆయనే చేసిందా మన ఏ గొప్పతనం లేదు చూడండి ఆయన ఇచ్చిన సాక్ష్యం మనలో ఏ సాక్ష్యం లేదు ఆయన ఇస్తేనే మనకు సాక్ష్యం కదా కాబట్టి ఆయన ఎన్నో మేలు చేసిండు కానీ ఎందుకు చేసిండు ఈ లోకంలో నీకు అవసరం కాబట్టి కానీ ఈ లోకంలో ఎందుకు వచ్చిన అది మనుషులు తెలుసుకోలేకపోతున్నారు దేవుడు నమ్ముకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ అసలైనది ఏందనేది గ్రహించలేకపోతే అందుకే వాళ్ళు చనిపోయిన వారి లాగా ఉన్నారు వాళ్ళు మృతుల్లాగా ఉన్నారు కాబట్టి దేవుడు మనకు అవి జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు నువ్వు ప్రభునందు బ్రతికిన ఆయనతో పాటు తిరిగి లేచినవాడు లేచినదానవు కాబట్టి తిరిగి నువ్వేం చేయాలా ఈ ఈ యొక్క వాక్యాన్ని ఈ స్వరాన్ని మనం ఏం చేయాలంట అనేకులు మనం ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రభుని స్వీకరిస్తారంట హల ప్రభుని వాళ్ళు స్వీకరిస్తారంట అప్పుడు దేవుడు మాట్లాడుతూ చూడండి ఎరుస నుండి గాజాక పోవు అరణ్య మార్గంలో కలుసుకునమని ఫిలిప్తో చెప్పగా అతను లేచి వెళ్ళాను తర్వాత చూడండి ఇరవై తొమ్మిది వచ్చింది చూడండి చూడండి దేవుని ఆత్మ ఫిలిప్ తో చెప్తున్నాడు నువ్వు వెళ్లి ఆ రథాన్ని కాల్చుకో దానికి ముందు జరుగుతుంది ఆయన యశ గ్రంథం చదువుతున్నాడు ఒక రథం మీద కూర్చొని పోతు గుర్ర మీద కూర్చుని రథం పోతూ ఉంటే ఆయన కూర్చుని చదువునుడు కానీ అర్థం కావట్లేదు ఇది మీరు అర్థం చేసుకోవాలా నువ్వు ఎంతకాలం దేవుని వాక్యం చదువుతున్నావు కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు ఇక్కడ ఒక ఒక ఒక విధానం చూపిస్తుంది దేవుడు అక్కడ నసంపుకుడికి ఆ ఒక ఆ తేడా ఉందా లేదా చూడండి ఫిలిప్ దేవుని ఆత్మ ఉంది నసంపుకుని దేవుని ఆత్మ లేదు అని అర్థం చేసుకోవాలి కాబట్టి అందుకే ఆయనకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ సత్యం ఏంది ఇది ఎవరి గురించి చెప్పబడింది ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడింది అనేది తెలుసుకోవాలంటే దేవుని ఆత్మనీలో ఉండాలా హలలు అందుకే మీరు పరిశుధాత్మ అభిషేకం మీరు పొందుకోవాలా దేవుడు ఇస్తాడు మీకు అందరికీ హలలుయా ఎందుకంటే ఆయన కొలత లేకుండా ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు అడుగు పతివాడు పొందునడు అడుగుడు మీకు ఇవ్వబడినను చూడు మనం చేయవే అడుగుతూ ఉంటాం కానీ అసలేం దానికి సంబంధించిన కాదే కాదు పరిశుధాత్మక వరకు అడగమని చెప్తున్నా అక్కడ మత్స్య వార్తలు మనం చూస్తాం వాక్యం రెండు దిక్కలు ఉండదు వాక్యం చూడండి కాబట్టి మనం అడగాల ఎందుకు అడగాల పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడు ఈ సత్యను మనం గ్రహించాలా అనేకులు ఈ సత్యను గ్రహించకే ఈ లోకమంతా మతంలో పడిపోయి ఆచారబద్ధంగా మతపరంగా జీవిస్తున్నారు కానీ దాని నుంచి దేవుడు మనకు విడుదల కల్పించాడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం నింపబడి ఈ సత్యను గ్రహించినమో దాని నుంచి మనం బయకొచ్చినాం అంటే ఆ మృతుల నుంచి మనం ఏం చేసినాం జీవంలోకి వచ్చినాం కాబట్టి మన జీవంలోకి వచ్చినప్పుడు సరిపోతుందా వాళ్ళు కూడా జీవంలోకి రావాలా అన్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూడండి కాబట్టి ఫిలిపులు దేవుని ఆత్మ ఫిలిప్ ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈలో దేవుని ఆత్మ మనలో ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా ఏ రీతికి వెళ్ళాలని దేవుడిని అవన్నీ ఈ వాక్యం నుంచి దేవునితో మాట్లాడుతూ అనేకమైన విషయాలు నీకు అప్పుడు నీ హృదయంలో ఎంతగానో సంతోషం ఆనందం వస్తుంది అది ఇతరులకు పంచుకోవాలా అనే ఆసక్తి నీలో వస్తా ఉంటుందంట హలో తర్వాత చూడండి అప్పుడు ఫిలిప్పు ముప్పై దగ్గరకు పో పోయి అతడు ప్రవక్తైన ఏషయ గ్రంథము చదువు విని నీవు చదువునది గ్రహించు అని అడగగా చూడండి ఆయన చదువుతున్నాడు ను గ్రహిస్తున్నావా చూడండి ఇంతకాలం నుంచి దేవుని వాక్యం నువ్వు వింటున్నావు సత్యం గ్రహిస్తున్నావా నీ సమస్యల కొరకు నువ్వు వస్తున్నావా దేవుని దగ్గరికి చూడండి మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి వాటన్నిటి దగ్గర దేవుడి దగ్గరికి వస్తాం కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల కల్పిస్తారు అలాగే కానీ అసలైంది మనం పోగొట్టుకుంటున్నాం అసలైంది మనం పోగొట్టుకుంటాం ఏంది ఆయన జీవాన్ని మనం పోగొట్టుకున్నాం మనం ఎన్నో అద్భుతాలు చూసి మళ్ళా తిరిగి మళ్ళీ యథావిధిగా జీవిస్తూ ఉంటున్నావు కాబట్టి ఆ రీతిగా జీవిస్తే నువ్వు చచ్చిన వాళ్ళవే కాబట్టి ఆయన మృతులు ఆయన కుమాని శబ్దం విన్నప్పుడు వాళ్ళు ఎట్లా బ్రతికిండో నువ్వు కూడా కుమారు లాగా ఉన్నావు ఈ లోకంలో కాబట్టి నువ్వు ఆ శబ్దం వినాలా అనేకులు నువ్వు వినిపించాలా కానీ అక్కడ ఏం జరుగుతుంది ఆయన వరుషల నుంచి ధర్మశాస్త్రం చదువుతారు కదా యాజకులు చదువుతారు ఇది చదివినప్పుడు వాళ్ళు వినాలా వెళ్ళిపోవాలా కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు యాజకులకు అర్థం కావట్లేదేమో లేకుంటే ఈయనకి అర్థం కావట్లేదు కానీ ఎందుకో ఆ వాక్యం ఆయనకి తగిలింది చూడండి ఎందుకంటే దేవుడు మాట్లాడితే దేవుడు అయినా అతి క్షణం ఆయన మనతో ఉంటాడు ప్రతి దశలు ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి అది మనం గ్రహించాలా అది మనం వినాలా అది చాలా ముఖ్యమైనది హలోలియా తర్వాత చూడండి ఎవడైనా త్రోవ చూపుకుంటే చూడండి అతను ఏం చెప్తున్న ఇది నువ్వు గ్రహిస్తున్నావా నువ్వు చదువుతున్నప్పుడు ఆయన చెప్తున్నాంట ఎవరైనా త్రోవ చూపుకుంటే నేను ఎట్లా గ్రహించగలను ఎట్లా నాకు తెలుసుకోగలనప్పుడు ఎవరు త్రోవ చూపించాలా ఆ క్షణం ఎవరు వచ్చింది తోదింపించడానికి ఫిలిప్ వచ్చేయండి ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడా మనమే ఫిలిప్ హలలుయ్య మన ఇందాక చెప్పిన ప్రకారం మోసే మంటే అనేకులు మోసేలాగా తయారు కావాలన్నట్టు హలలుయ్య చూడండి ఎందుకంటే దేవుని సేవ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన సేవ మనం చేయకపోతే ఎంతో మంది నశించిపోతారు హలలుయ ఎందుకంటే మన కొరకు ఎంతో మంది సేవకులు వాళ్ళ ప్రార్థనలు కన్నీటి ప్రార్థన చేసి ఎంతో మంది మన గురించి ప్రార్థన చేస్తే మనం రక్షణ పొందినాం కాబట్టి మన రక్షణ పొందినా కూడా మనం కూడా ఇతరుల గురించి అనేకులకు మనం ప్రార్థన చేయాలంట అనేకులకి ఈ వాక్యాన్ని విశదీకరించి మనం చెప్పాలంట మనుషులకి హలలుయ చూడండి అతను త్రోవ లేదంటే మార్గం తెలియదు అంటే ఆయన చెప్పమంటాడు కాబట్టి అది ఆసక్తిని దేవుడు చూసి ఆ అక్కడికి ఆయన నడిపించండు కాబట్టి మనకి అలాంటి ఆసక్తి మనం ఉన్నప్పుడు ఎంతో మంది దేవుని తెలుసుకునే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ పోయి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గాన్ని మనం చూపించాలంట హలలుయ చూడడం తర్వాత ఆయన ఏం చేసిండ ఆ లేఖనము అతడు లేఖనము లేఖ మంది చదువుతున్న భాగం ఏమనగా ఏం చదువుతున్నాయని అక్కడ ఆయన గొర్రెపిల్ల వల్లే వదకు తేబడేను గొర్రెపిల్ల అలాగే ఆయన చూడండి ఆయన చూడండి గొర్రెకి ఎట్లా ఉంటుంది మనసు అది ఎట్లా కొట్టిన ఏం కొట్టాం అది ఏమి చెయ్యదు చూడండి అది ఏం చేసినా కూడా అది ఏం చేయదు గమ్ములు ఉంటుంది అంతే అంటే అది ఎంతగా అంటే దాని విధానం చూపిస్తున్న అక్కడ అంటే ఈయన ఎవరైనా ఈయన ఆయన ఎట్లా ఉన్నాడు మౌనంగా అని ఆయన గురించి చెప్పబడుతున్నప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు తపన పడుతున్నాడు కానీ ఆ తపన ఈ రోజు మనకు ఉండాలా ఎందుకంటే అనేకులు ఈ వాక్యంలో సత్యాన్ని గ్రహించేలాగా ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆ తపన మనకు మనం ఇతరులకు మనం చెప్పినప్పుడు దేవుడు లోకి ఆయన సన్నిధికి తిరిగి వస్తారు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఆయన చూడండి ఆయన దీనత్వం బట్టి చూడండి చూడండి ఆయన ఎవరు వివరిస్తారు అన్నప్పుడు మనం అర్థం చేస్తాం అంటే అంటే అదంతా రాయబడింది ఆ లేఖనం ప్రకారంగా అంటే ఆయన గురించి ఎవరు వివరించాలా ఎవరు వివరించాలా ఎవరు వివరించాలా ఆయన గురించి ప్రభు గురించి ఎవరు చెప్పాలా మనమే కదా మరి మనం చెప్పబోద్ది ఈ వాక్యం మనకు సంబంధించింది కదా ఈరోజు మన ఈ వాక్యం మనకి ఎందుకు దేవుడు చూపిస్తుండడు మనకందరికి మనమే ఆ క్రీస్తు సంతానం మనమే కాబట్టి మనం ఏం చేయాల ఆ వాక్యాన్ని మనం ఆయన ఆయన గురించి మన అనేకులకి వివరించాలంట అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు న ప్రవక్త ఎవని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు తన్ను గుర్చియా వేరొకని గుర్చియా దయచేసి నాకు తెలుపు మన అడిగను అంటే అడుగుతురంట మనుషుడు యుగ సమాప్తిలో మనుషులు అనేకులు ఈ వాక్యం మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పండి అని అడుగుతున్న వాళ్ళని అంటే మన అర్థం చేసుకోవాలా ప్రభా అలాంటి సేవ కొరకు నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా నీకు కొందని ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు ఎంతో మంది ఈ వాక్యాలు అర్థం కాక ఈ లోకంగా మతంగా జీవిస్తూ ఉంటారు చూడండి నిన్న ఇంటికి పోతే వాక్యం అంతా తర్వాత అది ఏమంటారు ట్రీ ఉంటది కదా లైటింగ్ సహాయం ఎంత బాగా వెళ్ళిందని సంతోషపడతా ఉంటారు చూడండి అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే హలలుయ్య చూడండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు సత్యం వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి మనం ఏం చేలా ప్రేమతో దేవుని సువార్త వాళ్ళకి మనం ప్రకటించాలా హలలుయ్య చూడండి ఏసుప్రభు ఈ లోకంలో పుట్టిండు కానీ వేకువ చుక్క నీ హృదయంలో వెలగాల అని పేతురచిన పత్రికలో మనం చూస్తాం వాక్యం చూడండి ఆయనే వేకువ చుక్క ఆయనే నీ హృదయంలో జన్మించాలా ఒక స్టారు ఒక స్టార్ ఇంటి మీద పెట్టుకునేది కాదు అసలైన స్టార్ మార్నింగ్ స్టార్ ఏసు ప్రభు కాబట్టి ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడే నీకు మేలు కలుగుతుంది నీకు సమాధానం కలుగుతుంది కాబట్టి మన ఇంటిపైనుంటే లాభం లేదు నీ హృదయంలో ఆక యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాలా అది ఆయన పుట్టుకు సంబంధించింది చూడండి చూడండి అట్లనే చూడండి ఈయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ఎప్పుడైతే ఫిలిప్ సువార్త ప్రకటించిండో అప్పుడు ఆయన హృదయాన్ని ప్రభుతోటి స్వీకరించి ఆయన బాప్సి పొందినట్టు మనం చూస్తాం ఎంత కాలం నుంచి మనం వాకి వింటున్నా గాని ఇప్పుడు కూడా నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకోకపోతే ఇంకొక దినము నీకు రాకపోవచ్చు ఇంకొక రోజు నీకు రాకపోవచ్చు కాబట్టి ఈ రోజే మనం తీర్మానించుకోవాలా హలలుయ ఈ రోజే మనం ప్రవ్వే ఆయన నా దేవుడు నా రక్షకుడు మనం స్వీకరించాలయ్య మనం స్వీకరించకపోతే రేపనే రోజు లేకపోవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు కాబట్టి ఏం జరిగినా సరే మనం భయపడం ఎందుకంటే మనం ఆయన జీవంలో ఉన్నాం హలలుయ్య ఆయన బిడ్డల కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన పర్లోక రాజ్యంలో మనం ఉంటాం ఆయనతో పాటు హలలుయ్య అలాంటి విశ్వాసంతో మనం ముందుకు పోవాలా తర్వాత అనేకలు ఆ విశ్వాసంలోకి మనం నడిపించాల చూడం అలాగే చూడండి ఈ ఫిలిప్ ఒక అనుభవాలు మనం చూస్తే ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి ఆ నసంపుకుల్లో దేవుని ఆత్మ లేదు కాబట్టి ఆయన దేవుని నమ్ముకున్నాడు ఆచారబద్ధంగా జీవిస్తాను కాబట్టి ఆ వాక్యం అర్థం కావట్లేదు కాబట్టి ఈ వాక్యాలు మనకు అర్థం కావాలంటే మీరు పరిశుధాత్మ మీరు పొందుకోవాలా మీ ప్రార్థనలో మీరు పొందుకున్నప్పుడు ఇంకా ఈ సత్యాన్ని సంపూర్ణంగా మనం గ్రహించగలరు చూడండి ఎప్పుడైతే ఈ వాక్యాలు మనకి ఎట్లా అర్థమవుతున్నప్పుడు దేవుని ఆత్మ తప్ప ఆయన తప్ప ఎవరు కూడా వీటిని మనకు బయలుపరచలేదు కాబట్టి మనం ఏం చేయాలా అడగాల ఆసక్తితో మనం అడగాల తర్వాత దేవుని యొక్క సేవలు మనం అనేకలు మనసు వార్త మనం ప్రకటించాలంట చూడండి తర్వాత కొన్ని వాక్యాలు చూసుకుందాము అది కంప్లీట్ చేసి చూడండి నేహేమ్య గ్రంథంలో ఒక వాక్యం మనం చూసుకొని నేహేమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినాం చూడండి నెహేమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినం పేజ్ నెంబర్ నాలుగు వందల ఏడు అప్పుడు ఎజ్ర అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుండగా గ్రంథము విప్పెను విప్పబడగానే జల్లందరూ నిలవబడిరి చూడండి ఈ వాక్యం మనం దొరకలే మాకు కానీ దేవుడు నేను తర్వాత ఇంటికి చూసుకుంటే ఖచ్చితంగా దేవుడు అది ఎక్కడ ఉందని మేము ఎజ్రాగంధం ఉందని అనుకున్నా కానీ ఎజ్రాగంధం లేదని నెహమి గంధంలో ఉంది అంటే ఇక్కడ ఏం చెప్తుండే ఎజ్రా ఏం చేసిన అందరికంటే ఎత్తుగా నిలబడినంట ఆ నీటి గుమ్మం దగ్గర ఆ నీటి గుమ్మం దగ్గర అనేకులు దేవుని బిడ్డలు అక్కడ ఉన్నప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తుంటర్మశాస్త్రం తీసుకొని అందరికి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళంతా ఆసక్తితో ఉన్నారంట అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందన్నప్పుడు చూడండి యజ్రా మహాదేవుడైన యోహోవాని సుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యహోవకు నమస్కరించి చూడన తర్వాత ఎనిమిదో వచ్చిన చూడండి ఇటువలనే వారి దేవుని గ్రంథమును స్పష్టముగా చదివినిపించి జనులు బహుగా గ్రహించినట్లు దాన్ని దానికి అర్థము చెప్పిరీ చూడండి వాళ్ళు ఏం చదివిన వాళ్ళు ఏం చెప్పారంట దానికి భావము చెప్పిరంట అది ఎట్లా అర్థం చేసుకోవాలా వాళ్ళు చెప్పిరంట యజరా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే చూడండి మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనం ఏం చేయాలంట మనుషులకు అర్థమీతిగా మనం ఏం చేయాలంట మనం ప్రకటించాలంట ఆ లలియా అంటే అది ఒక గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చిండు చూడండి ఫిలిప్ ఇచ్చినా లేదా ధన్యత ఆ లేఖనము అర్థం కాకపోతే అని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు అనేకులు దేవుని వాక్యం అర్థం కాక అది కన్ఫ్యూజ్ అయిపోయి ఏది నమ్మాలా ఏది చేయాలా అని అర్థం అయోమని స్థితిలో ఉన్నారు లోకమంతా కానీ ఆ అయోమయస్థితులు ఉన్నప్పుడు మనం చేయాలా ఫిలిపులాగా పోయి ఆ లేఖన భావాలు మన అర్థం చెప్పినప్పుడు ప్రభుని స్వీకరిస్తే వాళ్ళు స్వీకరిస్తారు అప్పుడు దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపిస్తా ఉంటాడు హలో ఎందుకంటే అన్న అనేకులు అసత్యంలో ఉన్నారు అంటే దేవుని యొక్క సత్యమే వాక్యమే సత్యం కాబట్టి వాళ్ళు సత్యాన్ని అనుసరించకుండా ఈ లోకమైన ఆచారాలలో పాటిస్తున్నారు ఒకప్పుడు పెట్టని వాళ్ళు కూడా పెడతాం ఆ ఊర్లో ఒక అతను జోసఫ్ ఆయన ఫాస్టర్ ఆయన పేరు అయితే ఆయన చిన్నప్పుడు యవనా దశలో ఉన్నప్పుడు ఆయన పెళ్లి కాకముందే మా ఊరికి వచ్చిండు నాకు తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నేను ఊరికి పోలే కొన్ని సంవత్సరాలు పోలే పోతే ఆయన మంచిగా ఆయన పొద్దుంతా రాత్రి మొత్తం బాగా ప్రార్థన చేసేవాడు అంట ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవుల్లో ఉండి ఆయన ఎక్కడ కర్నూలు సైడ్ ఎక్కడ రాయలసీమ ప్రాంత కర్నూలు సైడ్ ఆయన అయితే ఆయన వచ్చిండు వచ్చి యవనాస్థి వచ్చినప్పుడు ప్రార్థ పొద్దు అంతా ప్రార్థన చేస్తాడంట ఎవరు కొంత అంత అన్నం పెడితే ఆ అన్నం తినేసి మళ్ళీ ఆ రోజు ప్రార్థన చేసి మళ్ళీ కందుకూరు మా ఊరుకు పోయి ఇక్కడ ఏదో మిషన్ ఏదో పని చేసుకుంటూ చూసుకోడంట అట్ట కొంతకాలం జరిగి నేను అడిగిన ఆయన గురించి ఏందని అడిగితే ఒక ఆ మా చుట్టాల ఉంటే ఆమె చెప్పింది నాకు ఈయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏందని అడిగితే చెప్ ఆమె చెప్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఆయన ఏ రీతి కొన్నాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రార్థనంటే మా ఊర్లో చాలా మంది రారు మూసలవాళ్ళ మొత్తం ఎవరు రారు ఏదో ఒకరు ఇద్దరు వస్తారు ఒక పాస్ట్ వస్తారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఉంటారు కదా లాంధర్ తెలుసు కదా లాంధర్ అలాంధర్లో వెలుగేసుకొని ఆ పందిరేసేవాళ్ళం క్రిస్మస్ పండగ వచ్చి ఒక పెద్ద పందిరేసి అది చేసేవాళ్ళం ఆ పందిరి కింద కూర్చొని ఆయన ఒక్కటి సప్పలు కొట్టుకుని ప్రార్థన చేసుకుంటా ఉంటే చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చేట వాళ్ళు ఆ టైంలో నేను కూడా వచ్చేసేవాళ్ళు కొంచెం వెళ్ళిపోయేవాళ్ళం ఎవరు కూడా ప్రార్థన కూర్చే కాదు ఎంతో మంది పాస్టర్స్ వచ్చింది అక్కడికి ఒక్కరు నిలవలే చివరికి ఆయన వచ్చిండు అందరు దేవుని తెలుసుకున్నారు హలో దేవుని తెలుసుకున్నారు అందరు ప్రార్థన అంటే ఒక చర్చి కట్టిరు పెద్ద మందిరం కట్టిరు అంతా చేసినంత గంభీరంగా ఉంది అయితే ఒక రోజు నేను పోయినప్పుడు చూస్తే అంతవరకు అది కనిపించలే ఆ ట్రీ కనిపించలే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే చూడండి ఎందుకు అన్నప్పుడు నేను దేవుని అడిగినప్పుడు నేను అడిగిన ప్రవ్వా ఎందుకు ప్రవ ఈ రీతిగా ఉంది చూడండి ఆ ఊరు దాని పైన ఇంకొక ఊరు ఉంటుంది ఆ ఊర్లో పెట్టిరంట వాళ్ళు పైగా ఏం జరుగుతుంది అక్కడ పాస్టర్ గారు వాళ్ళు పెట్టినప్పుడు మనం మనం ఎందుకు పెట్టకూడదు పాస్టర్ గారు వాళ్ళు పెడుతున్నారు కదా అది చూడండి మనుషులు అట్లా కూడా లేని కూడా తెచ్చిపెట్టుకున్నాను అంటే మన అర్థం అంటే ఎంత భయంకరంగా ఉందో దినాలన్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి అట్లనే జరుగుతుంది తర్వాత చూస్తే ఇంకా ఆయన చూసినప్పుడు అన్ని అన్ని వచ్చేసింది ఆ డ్యాన్సులు ఇవన్నీ వచ్చేసింది ఇవన్నీ ఎందుకు వస్తున్నప్పుడు ఆయన వాక్యం తెలిగిపోదునా తెలుసు కానీ తెలిసినా కొన్ని గుడ్గా పడిపోయారంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడుతున్నాను అంటే ఒకప్పుడు అంటే ఎట్లా అయిపోతుంది జీవితం అంటే లోకంలో ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు వాళ్ళు పెద్దగా పెడితే ఇంకొకరు మేము పెద్దగా అది అది ఆ స్టార్ అనేది లేదు అప్పుడు నేను మన చూస్తే గంభీరంగా లైట్ లైస్ పెట్టు నేను దాని పక్కనే కూర్చొని నేను ప్రార్థన చేసి చూడండి ఎందుకంటే వాళ్ళు పెట్టు ఇప్పుడు ఈజీ కనిపెట్టు కనిపెట్టచ్చు ఎవరు ఎక్కడ ఏది ఖచ్చితంగా కనిపెట్టవచ్చు ఎక్కడైనా ఉందా అంటే ఖచ్చితంగా వీళ్ళు అక్కడ ఉన్నారని అర్థం అంటే అట్లా తయారైపోయింది కానీ అట్లా తయారైనప్పుడు మనకెంతో బాధ అనిపి అంటే ఒకప్పుడు మనం దాంట్లో ఉన్న వాళ్ళమే కానీ మనకెంత బాధ అనిపిస్తుంది కదా మనకెంత బాధ అనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు బాధ అనిపించినప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్పకపోతే వీటి గురించి చెప్పకపోతే అర్థమయ్యేలాగా మనకి చెప్పకపోతే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం అందుకోసమే దేవుడు మన అందరినీ పిలుచుకున్నాడు మనలే కాదు ఎంతో మంది తీర్మానించుకుంటారు అట్లా పిలుచుకున్నాడు దేవుడు పిలుచుకుంటాడు అట్లా హాలోలుయా చూడు మోసి అక్కడ వెళ్తారని చెప్పి అనుకున్నారా ఏదో మందం కాసుకుంటూ పోతుండ అయిపోయింది కానీ ఆ టైంలోని దేవుణ్ణి నడిపించింది అక్కడ చూడండి అందుకే యేసు ప్రభు కూడా ఆ ఒక లుకాసు వార్త మొదటి అధ్యయంలో పది నిమిషం చూస్తే ఆయన సువార్త ప్రకటించుకుంటూ పోతూ ఉంటాడు కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించినది కనుక మారుమని స్పందమని ఆయన సువార్త ప్రకటించుకుంటూ పోతున్నప్పుడు అనేక శిష్యులు అక్కడ కనిపిస్తూ ఉంటారు వాళ్ళు వలలు విడిచిపెడతాం నన్ను వెంబడించమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే అక్కడ ఉంది రాసి ఉంది వెంటనే ఉంది అక్కడ వెంటనే ఏం చేసిన వలాలు విడిచిపెట్టేసి వాళ్ళు దేవుణ్ణి వెంబడించిన ఇంకో దూరం పోయిండు అక్కడ కొంతమంది కనిపించరు మీరు నన్ను వెంబడించడం అని చెప్పినప్పుడు వెంటనే వెంటనే ఉంది అక్కడ అది మీరు చదవని తర్వాత వెంటనే వెంటనే ఉంటుంది అక్కడ తర్వాత కొంత దూరం ఇంకొంతమంది ఇచ్చినప్పుడు అట్లా తీర్మానించుకొని వాళ్ళు వెళ్ళిపోయింది హలో ఎచ్చు ఎందుకంటే ఆయన స్వరము విన్నవాళ్ళు ఖచ్చితంగా నా గొర్రెల్లో నా స్వరం వింటు కాబట్టి మనం ఆయన ఆయన గొర్రెలాగా ఆయన పిల్లల్లాగా మనం ఉన్నాం కాబట్టి ఆయన స్వరం మనం వినాలా చూడు అందుకే ఈ యజ్రా ఏం చేస్తాడు ఆ భావాన్ని ఆ లేఖనాలను అనుసరించి మనుషులు చెప్తున్నప్పుడు వాళ్ళు భయంకరంగా ఏడుస్తారు అంటే అయ్యో ఇంతకాలం మేం ఇట్లా జీవించినవి మేము ధర్మశాస్త్రం అనుసరించకుండా జీవించినవి ఎంత భయంకరంగా ఏడుస్తూ అక్కడ ఆ గుమ్మం దగ్గర కూర్చొని అంత ప్రజల సమూహంలో అంటే ఆ క్షణము ఎజ్రా ఏం చేస్తున్న అక్కడ దేవుని వాకిని వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్తున్నారు మనుషులకి చూడండి ఎందుకంటే అట్లా చెప్పాలంటే ఎంత ఓపిక ఉండాలా చాలా ఓపిక ఉండాలా అందుకే మనకు చాలా ఓపిక మనకు అవసరం అలా మనకి ఎప్పుడు కూడా మనం ఇసుకోవద్దు ఇరవై ఒక గంటల గంటల మాట్లాడుతుంటే మనం ఇసుకోవద్దు ఓపికతో వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయాలి మనం హలో లుయ్యా ఎంత టైం అయినా స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వింటూ ఉంటారు హలో ఆ టైంలో నీ ఓపిక అలవాటు అయిపోతుంది చూడు మనకు ఓపిక అలవాటు అయిపోతుంది ఎందుకంటే ఒక టైం వస్తుంది ఓపికతోనే మనం చెప్పాల్సి ఎందుకంటే ఇక్కడ వాక్యం అట్లనే ఉంది కాబట్టి ఫిలిప్ ఆ టైంలో రథం మీద కూర్చొని ప్రయాణం జరుగుతుంది అవన్నీ జరుగుతుంది వాక్యం చెప్తున్నాడు ఒక ఒక దగ్గరకు వచ్చినప్పుడు కొంత దూరం పోయి నాకు ఏమైంది అప్పుడు ఏమిటో బాప్సం పొందిరు అంటే క్షణాల్లో అది షార్ట్ టైమ్ లో జరిగిపోయింది అట్లా అంటే ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు అలాలుయ కాబట్టి నీ ద్వారా మన ద్వారా మన ద్వారా చేయగలడు కాబట్టి మనం తీర్మానించుకోవాలంతే మనం తీర్మానించుకుంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్న మనం ఈ సత్యాన్ని మనం ప్రకటించాలి ఎందుకంటే దేవునికి తీర్పు రాబోతుంది లోకమే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి చాలా జాగ్రత్తగా మనం జీవించాలా మన పిలుపు మన ఏర్పాటు మనం నిత్యం చేసుకొని మరీ జాగ్రత్తగా మనం జీవించాలా చూడండి ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తాం దేవుని దగ్గరకు వచ్చి అడుగుతే ప్రవ్వా మేము ఇంతకాలం నుంచి మేము దేవుని నమ్ముకున్నాము ఎన్నో విషయాలు దేవుడు మాకు చూపించిండు అని వాళ్ళు చూస్తే ఆనందిస్తూ ఉంటారు కానీ దేవుని వాకి వినిపోతూనే ఉంటారు కానీ అది ఎప్పుడు కూడా వాళ్ళు స్వీకరించలేదు దేవునికి మేము అది చేస్తాం అని చెప్తా ఉంటారు కానీ అది ఏం చేయమంటుండో మనుషులకు కూడా అర్థం కాదు చూడండి అందుకే మీకు గ్రంథంలో ఉంటుంది వాక్యం ఆరోగ్యంలో చూడండి ఒక పాట పాడతాం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాలని పాట పాడుతూ ఉంటాను కానీ ఆ పాట అర్థం కూడా ఎవరికి తెలియదు మాకు కొంతకాలం తర్వాత తెలిసింది ఆ పాట అర్థం చూడండి మీకు ఆ గ్రంథాలు అంటే అక్కడ ఏం చెప్తుండు ఆయన పైన ఏం చెప్తుండు మీరు మీరు జాగ్రత్తగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి మీరు అని ఆయన చెప్తూ ఉంటే నేను మీకు ఏమి ఇవ్వాల ప్రవ్వ అని ఆయన చెప్పిన మాట ఏంది వాళ్ళు చేసే విధానం ఏంది అంటే నేను దేవునికే చేస్తున్నా తప్పేముంది సంవత్సరానికి ఒకట ఒకసారి ఆయన చర్చకొస్తాడు ఆ రోజైన చర్చకొస్తా అంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి రా రాకపో అది కాదు విషయం అంటే నువ్వు వాళ్ళ కోసం నువ్వు అన్నీ అనేది కాదు ఆయన వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు వినాలా ఫస్ట్ హలలుయ్య మనుషుల మాట కాదు దేవుని మాట మనం వినాలా చూడండి మనుషుల మాట వింటే మనం చచ్చిన వాళ్ళమే కానీ దేవుని మాట మనం వింటామో మన బ్రతికి ప్రభు గురించి లోకంలో మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం హలలుయ్య చూడండి అందుకే చూడండి ఆ ఒక వాక్యంలో చూడండి మరి ఇంకొక వాక్యం చూసి నేను రెండు వాక్యం తీసి నేను అపోస్టుల్ కార్యం నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నిర్ణయించను వాటి అన్నిటినీ చేయటించిన చూడండి హలో లూయా చూడండి వీళ్ళంతా ఎక్కడ ఉండరు అంట ఒక సమూహంగా కూడుకున్నారంట ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం ఒక సమూహంగా మనందరం కూడుకున్నాం అంట కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను చూడండి ఏమి జరగాల అని ఏదైతే ఆయన నిర్ణయించిండో అది వాళ్ళు గ్రహించగలుగుతున్నారు అంటే ఏం జరగాలనే సంకల్పం ఏంది నశించిపోతున్న వాళ్ళందరూ రక్షణ పొందాలా ఆయన రాజ్యాన్ని సిద్ధపడాలా ఆయన సన్నిధిలో ఉండాలా అనేకులు కాపు నుంచి విడుదల పొందాలా అందుకోసమే ఈ లోకానికి యశు వచ్చిండు ఆయనకు ఆయన వాక్యాన్ని వాళ్ళకు ప్రకటించిండు తర్వాత స్వీకరించి ఆయనే దేవుడు అనే రక్షకుడు అని అనేకులు ప్రకటిస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి వాళ్ళకి చూడండి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి చూడండి దేవుని ప్రణాళిక ఎన్ని ఆటంకాలు వచ్చినా గాని మనుషులు ఆటంకపరుస్తారు ఎన్ని ఆటంక గాని అది ఎప్పుడు కూడా ఆగదు హలలుయ్య కాబట్టి మన ఆటంకాలు వస్తూ ఉంటాయి మన సేవలో కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా రవ్వా ఈ ఆటంకాలు తొలగించినాయన అని మన ఏం విశ్వాసంతోనే మనం ముందుకి పోతూనే ఉండాలా చూడండి వాళ్ళందరు కూడుకొని ఒక దిక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుండే ఏం ప్రార్థన చేస్తుండే ఆయన ప్రణాళికను జ్ఞాపకం చేసుకున్నారు మనం కూడా అంతే కదా మనం ఎందుకు ఇట్లా ఈ రీతిగా సమూహంగా కూడుకున్నామంటే ఆయన సత్యని ధ్యానిస్తున్నాము మనం ఏం చేయాలా మన మన రోల్ ఏంది మనం మన ఏరీతిగా దేవుని సేవలో మనం వెళ్ళాలా దేవుని వాక్యంలో బలపడాలా అందుకోసమే ఇలాంటి మీటింగ్స్ మనం పెట్టుకుంటాం హాలు ఎందుకంటే ఆ సమయం దేవుడు మనకు అనుగ్రహించు ఈ లోకం అంతా ఆనందిస్తుంటే మనం ఆయన వాక్యములు ఆనందిస్తున్నాం వాళ్ళు ఈ లోకంలో చచ్చిన వాళ్ళే ఒక విధంగా చూస్తే కానీ ఎందుకంటే వాళ్ళు వాక్యం పాటిస్తలేరు కాబట్టి కానీ మనం ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం ఆయన శబ్దాన్ని ఆయన స్వరం మనం వింటున్నాం కాబట్టి మనం బ్రతుతున్నాం మన మన మన జీవము మనం పెంపొందించుకుంటున్నాం హలో చూడండి ఆ రీతిగా చూడండి వాళ్ళు ఏం చేస్తుంటే బెదిరిస్తారు అంటే అక్కడ చూడండి ఆ శిష్యులు సువార్త ప్రకటిస్తుంటే బెదిరిస్తున్నప్పుడు చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం చూడండి అలాంటివి జరుగుతాయి మన మన కాలంలో అయినా సరే మనం భయపడడానికి వీలు లేదు జాగ్రత్తగా కేర్ఫుల్ దేవుని వాక్యాన్ని ప్రకటించి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి ఫిలిపోయిం చేసిండు వచ్చిండు సువార్త ప్రగడించుండు సత్యను ఆయన చూపించిన తర్వాత వెళ్ళి వెళ్ళిపోయి ఎక్కడ పోయినా కూడా తెలియదు అంటే అట్లా ఉండాల మన సేవ అంటే తప్పించుకోవాలా కానీ దేవుడే మార్గం చూపిస్తాడు కానీ వాళ్ళు ఏం చేస్తా వాళ్ళంతా ఒక దగ్గర ప్రార్థన చేస్తారు ఇందాక అందుకే మన ప్రార్థన ఆ తలంపు ఎందుకు అన్న అన్న చెప్పిండు ఎందుకంటే సేవకుల గురించి మనం ప్రార్థించాలి అన్నిటిని మనం ప్రాణాలు పడుతున్న కరెక్టే కానీ ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే మీ సొంత జీవితాలు మీకు ప్రాక్టీస్ అవుతా ఉంటాయి అలా ఎందుకంటే వాక్యం ఆ రీతిగా ఉంది ఈ వాక్యం ఉంది అది అట్లాగే ఉంది అంటే ఆయన సంకల్పం జరగాల కాబట్టి ఎవరు కూడా తను అడ్డగించలేరు అనే విషయం చెప్తున్న తర్వాత చూడండి ముప్పి ఇరవై తొమ్మిదో వచ్చిన రవ్వ ఈ సమయమందు వారి బెదిరిం చూసి రోగులను స్వస్థపరచకును నీ పరిశుద్ధ సేవకులను ఏసునాము ద్వారా సూచక్రియలను మహాత్కార్యాలను చేయు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము అని ప్రార్థన చేస్తున్న వాళ్ళు చూడండి అందుకే మనం అనేకల గురించి మనం ప్రార్థించాలా ప్రవ్వ మీ వాక్యము అనేక చోట్ల బయలుపరచబడాలా అనేకులకు సువార్త ప్రకటించబడాలా అని ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలా మనం కూడా వెళ్ళిపోవాలా అనేక చోట్ల గెలిస్తే సువార్త ప్రకటించాలో లియా తర్వాత ఏం చేయని చూడండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా ప్రకటించేది అంటే చూడండి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అప్పుడు ఆసక్తితో ప్రార్థనిస్తూ ప్రవ్వా మేము కూడా వాక్యను ప్రకటించాలా అని తీర్మానించుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ బలంగా వచ్చింది వాళ్ళ మీదకి అప్పుడు ఆ ప్రదేశం మొత్తం షేర్క్ అయిపోయిందంట అంటే అంత పవర్ ఉంది దేవుని అంతగా ప్రార్థన చేసిండు దానికి తగ్గట్టు వాళ్ళు ఆసక్తి చూపించి అతి ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆ ఆసక్తిని దేవుడు చూసి దేవుని ఆత్మతో నింపడినప్పుడు అప్పుడు ధైర్యంగా దేవుడు వాకింగ్ చెప్పాడు చూడండి ఎప్పుడు మనకు ధైర్యం వస్తుంది అన్నప్పుడు నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీకు ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఒకసారి మనం వాకింగ్ చెప్పంటే మనం భయపడతా ఉంటాం నీ మనం ధైర్యంగా మనం చెప్పాలా మనం భయపడదు ఎట్టి పరిస్థితిలో మాట్లాడేది నువ్వు కాదు నీ దేవుడు నీతో మాట్లాడుతుడు హలో లుయ్య మోసే తేమోడు నువ్వు వెళ్ళి మోసే నువ్వు నతివాడైనా పర్లేదు నువ్వు గుడ్డివాడవైనా పర్లేదు ఏమైనా పర్లేదు కానీ మాట్లాడేది నేను కాదా నువ్వెందుకు మోసే అన్నప్పుడు ఆయన జంక్యండు కానీ దేవుడు నడిపించిండు చూడండి ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలా నువ్వు నిలబడాలి ఆయన కొరకు హలో ఆయన కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఆ రీతికి వాడుకో అప్పుడు ధైర్యంగా మనం వాక్యం చెప్పినంట అప్పుడు దేనికి భయపడే వాళ్ళు మరణమగినంతగా వాళ్ళు ఆయన సువార్త ప్రకటించు అలాంటి తీవ్రమైన ఆసక్తి మనకు రావాలా ఎందుకంటే మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నాం గానీ వినిపోతుండడు ఈ వాక్యం మనం ప్రకటించకపోతే మనం ఆయన బిడలు ఎట్లా అవుతాం చూడండి ఆయన స్వరము వినకపోతే ఎంతో మంది ఆ రీతికి ఉన్నప్పుడు ఆయన శబ్దం అంటే ఆయన స్వరము హలలుయ అరణ్యంలో ఒక కేకలాగా మనం ఉండాలా మన సువార్త మనం ప్రకటించుకుంటూ పోవాలి లోకంలో హలలుయ ఎందుకంటే అందుకోసమే దేవుడు ఈ లోకం మనం తీసుకొచ్చేయండి తర్వాత మనం ఆ పని ముగించుకొని తిరిగి ఆయన సన్నిధికి మనం వెళ్ళిపోవాలా అది ఆయన సంకల్పం హలలుయ్య కాబట్టి ఆయన సంకల్పము ఆ రీతికి ఉంది కాబట్టి మనం ఏం చేయాలా ఈ లోకంలో ఆయన కొరకు వెలుగులాగా మనం జీవించాలా అనేకులు కానీ వెలుగును మనం ప్రకటింపచేయాలా హలలుయ చూడండి అందుకే సంశం గురించి మనం చూస్తాం సంశం ను ఆత్మ అభిషేకం పొందిన వ్యక్తి ఆయన గురించి మీకు తెలుసు అయితే ఆయన ఒక ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు పదిహేను దేవులు ఉంటుంది ఆయన ఆ ఎముకతోని గాడ ఎముకతోని ఎంతో మంది చంపేస్తారు ఆయన యుద్ధం చేసి విజయం పొందినాక ఆయనకి ఎక్కలేని దప్పిక వస్తుంది ఆయనకి ఉంటది అంటే ఆయన యుద్ధం చేసినప్పుడు అంత శత్రులు జయించినప్పుడు అంత పడిపోయినప్పుడు కుప్పల కుప్పలు పడినప్పుడు ఆయనకి దాహం అయితా ఉన్నప్పుడు ఏం చేయాల సుంత వాళ్ళ దగ్గర పోయిన నీళ్ళు తాగాల ప్రవ్వ అని ఆయన ప్రార్థన చేస్తారు దేవుడికి చూడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక గోతి ఒక గొయ్యిలాగా ఉంటుంది అది దేవుడు చీలుస్తాడు దాన్ని అది ఆయన చీల్చినప్పుడు అండ్లకెళ్ళి వాటర్ పైకి నీళ్ళు పైకి వస్తే ఆ దాహం దాగి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అంటే మీరు అర్థం చేసుకోండి చూడండి మనం కూడా ఎన్నోసార్లు మనం అలిసిపోతూ ఉంటాం ఎన్నోసార్లు మనం శ్రమల్లో బాధల్లో కష్టాల్లో పోతూ ఉంటాం కానీ ప్రతి దాంట్లో నుంచి ప్రభు మనకు సాయకుడిగా ఉంటాడు చూడండి మన సేవలో కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో శ్రమలు పొందుతూ ఉండి కానీ ప్రతి దాంట్లో దేవుడు మనకు విజయం ఇస్తూనే ఉంటాడు అంటే దేవుని ఆత్మ ఆ రీతిగా మనల్ని బలపరుస్తాం అంటే ఆయన మన హృదయంలో ఉండి నడిపిస్తూ ఉంటాడు చూడు ఆయనకి ఎంత దాహం వేసి ఉండొచ్చు అంటే నేను నీళ్ళు లేకుండా చనిపోల ప్రవ్వా వాళ్ళ దగ్గర పోయిన నీళ్లు తాగల ప్రవ్వా అని ఆయన ప్రార్థన చేస్తున్నా అంటే చూడు అంత గొప్ప దేవుడు ఆయన చూడు ఆయన కోసం ఆయన ప్రార్థన చేస్తే ఆ గోతిని చీల్చిండాయన ఎర్ర సముద్రం చేసిన దేవుడు ఆ గోతిని చేసిన పెద్ద లెక్క కాదు ఆయనకి హలలుయ్య అంటే అవన్నీ ఆ కాలంలో జరిగినాయి అంటే అంత గొప్ప దేవుడిని మనం కలిగి కాబట్టి మన దేనిశలు కూడా భయపడకుండా ఆయన నీతి సత్యాన్ని మనం ధైర్యంగా ప్రకటిస్తూ ఈ లోకంలో మనం ఆయన కొరకు జీవించాలా హలలుయూ ఇది మనం చేయకపోతే మన జీవించి కూడా వేస్టే మనం మన జీవించి కూడా వేస్టే రిక్త హాస్తాలతోటి ఒట్టి చేతులతో మనం ఆయన సన్నిధికి మనం పోలేం చూడండి అనేక ఆత్మలు ప్రభు సన్నిధి మనం తీసుకొని పోతూనే ఉండాలా హలలుయ్య ఆ రీతికి ప్రభువు మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం భయపడే దేని గురించి కూడా చూడ ధైర్యంగా వాక్యాన్ని మనం ప్రకటించాలా ఎంతో మంది ఆయన శబ్ద వాక్యాన్ని విలనేసితున్నారు కాబట్టి అది గడియ కాబట్టి ఆల్రెడీ అది వచ్చే ఉంది కాబట్టి అది మనం ఏం చేయాల అనేకులకు ఆయన సువార్థ మనం ప్రకటించాలా హలలుయ్య చూడండి మనకు ఇద్దం ఉంటది ఆత్మీయ ఇద్దం కానీ దానితో దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తా ఉంటాడు హలలుయ కాబట్టి యహోశివ విషయంలో కూడా మనం చూస్తాం కదా యహోశివ ఆక ఆయన పట్ల కో యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఆయన యుద్ధం జరుగుతూ ఉంటది సాయంత్రం అయితా ఉంటది కానీ విజయం పొందలేకపోతా ఉంటారు ఆ క్షణంలో యహోశివ ప్రార్థన చేస్తాడు ఓ సూర్య చంద్రు డిబ్యూల్లోనే ఆగిపో సూర్యుడు ఆ గీబులోనే ఆగిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అక్కడ ఆగిపోయిందని చూడండి యహోశ ప్రార్థన చేస్తే దేవుడు ఆ సృష్టి సూర్యుని ఆపిండు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎందుకు దేవుడు ఆపిండు మనకు అర్థం కావాలి కదా ఎందుకు ఆపిండు అని చూడండి ఆయన సృష్టికర్త ఆయన సృష్టించిన దేదిగన స్థానికి అని ఆపిండు చూడు మనం కూడా ప్రార్థన చేస్తే ఒకసారి వర్షం కూడా ఆగిపోతుంది కదా ఆగిపోతుంది కానీ ఎందుకు ఆ టైంలో ఆగిపోతుంది ఖచ్చితంగా చాలాసార్లు ఆగిపోయింది ఒక లో నువ్వు ప్రార్థన చేస్తా వర్షం పడుతూనే ఉంటుంది అంటే నీ ప్రార్థన విన్నట్ట అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒకసారి స్వార్థం కోసం ప్రార్థన చేస్తాం దేవునికి అది ఆయన అక్షడు దానికి స్పందించాడు అక్కడ స్వార్థం కోసం ఏవో ప్రార్థన చేయలే శత్రువులు విజయం దాని బిడ్డల మీద విజయం పొందుకున్నాను విజయం పొందాలని ఆసక్తితో రోషంతో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విన్నాడు అందుకు అక్కడ స్వార్థం లేదు అక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే అక్కడ యహోషం అయితే గొప్పగా ప్రార్థన చేసిన కాదు ఆయన యుద్ధం ఓడిపోతే ఆయన నామానికి అవమానం చూడు అందుకే దేవుడు ఆయన రోషం గల దేవుడు ఆయన సర్వశక్తి దేవుడు ఈ సూర్య సృష్టిని మొత్తం చేసిన దేవుడు కాబట్టి ఆయన ఒక ప్రార్థన ఒక నరుడు ప్రార్థన చేస్తే ఆయన ఆపిండు కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం కలిగి కాబట్టి మనం మన గురించి మనం ఎప్పుడు కూడా భయపడద్దు పతిధి మన ఆ వాక్యలు ఉంటే ఆదరణ కన్న చాలా ఉంటాయి కానీ మనకు ఆదరణ ఉంది కానీ మన ఆదరణ ఎప్పుడు కూడా మనకు ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వం కలిగి ఉంటావో నీకు ఆదరణ సమాధానం సమస్తం ప్రభు నీకు ఇచ్చిండు కాబట్టి నువ్వు ఆయనను కలిగి ఈ లోకంలో అనేకులకు ఆయన ఆయన వాక్యాన్ని మనం ప్రకటించుకుంటూ పోతూనే ఉండాలా కాబట్టి దేని ఇష్యులు మనం చింతించొద్దు భయపడొద్దు ధైర్యంగా మన విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకొని ఆయనలో మనం ముందుకు సాగి పోవాల మన ఈ లోకంలో జీవించేంతకాలం ప్రభు కోరికే మనం జీవించాలా అలూ కాబట్టి ఈ లోకంలో తీర్పు రాబోతుంది ఆ తీర్పులో మీరు విడుదల పొందండి ఇప్పుడైనా ప్రభుని మీరు స్వీకరించండి ఈ రోజన్నా మీరు తీర్మానించుకుని సేవ చేయడానికి ఇందాక సిస్టర్ చెప్తుంటే నాకు ఒళ్ళు జల్దరిస్తుంది అంటే అంతగా ఎందుకు అంత తీవ్రత నేను ఎప్పుడు చూడలేదు అంటే యుగ సమాప్తిలో మనుషులకు అలాంటి తీవ్రత రావాలా మన ఆ తీవ్రత మనకు రావాలా ఎందుకంటే ఇంతకాలం నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాం ఎన్నో వాక్యాలు చూస్తున్నాం ఎంతో దేవుడు బయలుపరిచి కానీ అది మనం ప్రకటించకపోతే నువ్వు ఈ లోకంలో బతికి కూడా వ్యర్థమే కాబట్టి ఐగుత్తు దేశానికి వెళ్తూ పంపిస్తా రా మోస అన్నప్పుడు ఆయన ఏం చేసిండు మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు సమస్తం వాళ్ళు వలలు విడిచిపెట్టి వచ్చేసి దేవుని దగ్గరికి నన్ను వెంబడించినప్పుడు వలలు పక్కన పెట్టేసి ఇంట్లో గోలు చెప్పలే ప్రభు వెంబడించు అలాంటి తీవ్రమైన ఆసక్తి ఉండాలి ఈ లోకంలో మనం జీవించినా గానీ సమస్తం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు నీకు ఏం కాలో ప్రభు తెలుసు నీకు ఏ క్షణంలో ఏం కాలో తెలుసు అన్ని ఇస్తాడు అనే విశ్వాసం మనం ఉంది కానీ అన్ని ఇష్టల్లే ప్రార్థన చేస్తే అనుకోని నిర్లక్ష్యంగా జీవించేది కాదు ఆయన ఇస్తాడు ఈ లోకం నీకు అవసరం కాబట్టి కానీ నువ్వు ఆయన కొరకు ఏమిస్తున్నావు ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది మనం జాగ్రత్త పడాలా మన మనం అర్థం చేసుకోవాలి వాక్యం హలలుయ్య కాబట్టి అనేకులు మృతులుగా ఉన్నారు చూడు ఆయన మాట విన్నప్పుడు నీకు జీవం వస్తుంది ఆయన మాటలు మనకు జీవం వస్తుంది కాబట్టి ఆ శబ్దాన్ని అనేకులు అది వచ్చి ఇప్పుడే కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంట మనం స్వీకరించి దాన్ని అనేకులకి ప్రకటించాలా హలలుయ అట్లా దేవుడు మన వాడుకుంటాడు హలలుయ్య ఒకప్పుడు ఒక ఒక ఆయన చెప్తున్న బస్సులో నుంచి మేము ఎక్కడ పోయిన మల్లెపల్లి పోస్తుంటే నేను అప్పు బ్రదరు మనోజ్ బ్రేదరు ముగ్గురు పోతుంటే ఆయన ఎక్కడో సేవ పోస్తానంట బ్రదర్ మీరు ఇట్లా ఇట్లా డిస్కస్ అయితే వెనక్కిట్లో కూర్చుంటే వాకింగ్ గురించి చెప్పుకుంటా ఉంటే ఆయన విని మీరు దేవుడు చేసుకోవాలని నమ్ముకున్నారంటే అవును బ్రదర్ అని చెప్పంటే మేము సేవలు కూడా చేస్తున్నాం బ్రీ మేము ప్రదేశం అంటే బ్రదర్ మీరు సేవ చేస్తాడు నేను కూడా వాకింగ్ చెప్తా వేరు సేవ చేస్తాడన్నప్పుడు వాళ్ళు ఆయన చెప్తాడు బ్రదర్ నాకు ఇంకా పిలుపు రాలేదు బ్రదర్ దేవుడు పిలుపు మా ఫాస్టర్ చెప్తే పిలుపు వచ్చినప్పుడు మా ఫాస్టర్ నాకు చెప్తాడు తర్వాత నేను పోయి దేవుని సేవ చేస్తా అని చెప్తున్నాయి అక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించమన్నాడు మీ పిలుపు మీ ఏర్పాటు నిశ్చయం చేసుకో ఈ లోకంలో గొప్ప వంశములైన జ్ఞానులైన దేవుడు ఏర్పరచుకోలే కొరింద్రికలో ఉంటుంది వాక్యం ఈ లోకం దృష్టిలో జ్ఞానవంతులు కావచ్చు కానీ వాళ్ళని ఏర్పరచుకోలేదు దేవుడు దేవునికి పనికిరాని వాళ్ళను అంటే ఈ లోకం దృష్టిలో వీళ్ళు అవసరం లేదు వీళ్ళు రిజెక్టెడ్ అన్న దేవుడు ఏర్పరచుకుంటారు ఎందుకు వాళ్ళకి ఘనంగా దేవుడు ఆ స్థాయిలో దేవుడిని నిలబెడతాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి ఆయన ఆయన ప్రేమమయుడు ఆయన అంతగా దేవుడు మన అందరినీ ఆ రీతికి తీసుకున్నాడు హలో లుయ్యా ఏ స్థితిలో ఉన్నా పర్లేదు ఏ దశలో ఉన్నా పర్లేదు కానీ నువ్వు తీర్మానించుకోవాలా ప్రవ్వా నీ సువార్త నేను ప్రకటించాలా ప్రవ్వా ఆ నసంపుకు లాగే లోకం సత్యం తెలియక ఎంతో బాధపడతారు ఆ పిలుపు నేను పోవాలా ప్రవ్వా అలాంటి అభిషేకం అలాంటి ఆత్మ నాకు నేను వాళ్ళ సువార్త ప్రకటించాలా అందుకు పరిశుధాత్మ అభిషేకం మనకు అవసరం ఈ సత్యం గ్రహించటకు కాబట్టి మనుషులకు అర్థం చెప్పాలి ఎందుకంటే ఈ రోజులో మనుషులకు ఓపిక ఉండదు ఒక అర్ధ గంట సేపు వాకి వింటే మనిషి ఎక్కడో వెళ్ళిపోతా ఉంటది చూడండి ఎందుకంటే అలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఎందుకు అట్లా ఉంది కాలం కాబట్టి వాళ్ళకి ఓపిక వచ్చేలాగా మనం ఏంటి అంటే ప్రేమతో దేవుని సన్నిధిగా రా వాళ్ళని ఆయన తోట మనం ఆ యజరా చెప్పినట్టు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని దేవుని వాక్యం తీసుకొని వాళ్ళకి అర్థం చెప్పి వాళ్ళ ప్రభుతో మనం నడిపిస్తూనే ఉండాలా అలాంటి సేవలో దేవుడు మన అందరిని అని మనం చిన్నగా ప్రార్థన చేసి ఈ టైం ఎండ్ చేసుకుని మన నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రవా పరిశుద్ధుడా గొప్ప దేవా మహోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రమైన పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకే వందన ప్రవ్వా నాయన ఈ లోకంలోకి మీరు వచ్చినారు ప్రవ్వా నన్ను పంపిన వాని మాట విన్నవాళ్ళు నిత్య జీవం గలవారు వాళ్ళు మరణముల నుంచి జీవములకి దాటినని మీరు చెప్పినారు ప్రవ్వా నాయనా నీకే వందనాలు చెల్లిస్తే మీ మాటమే స్వరమే విన్నాం ప్రవ్వా అక్కడ మరణంలో నుంచి మాకు జీవంలోకి మీరు నడిపించాడు నీకు వందనాలు దేవుని కుమారులు ఆయన శబ్దము వినుకాలము వచ్చి ఉన్నది వచ్చి చున్నది అన్నారు ప్రవ్వా ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి మీ శబ్దము మీ స్వరము మీ యొక్క సువార్త అనేకులు వినాలా ప్రవ్వా దేవాది వినాలంటే ప్రవ్వా ఈ వాక్యమే వినిదని ప్రకటించాలా అలాంటి ప్రకటించే సేవకులు మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రవ్వా ఈ రోజు మేము తీర్మానించుకుంటున్నాం ప్రవ్వా అట మేము ప్రకటించాలని ఒక మోసేలాగా మేము తయారు కావాలా అపోస్తున్న పౌల్లాగా మేము తయారు కావాలా అపోతుల కాలంలో ఎన్నో ఆటంకాలు ఇచ్చిన శిష్యులకు ప్రవ్వా బయ ఎంతో మంది బెదిరించి ఎంతో మంది ఆటంకాలు భరిచినా అయినా గాని ప్రవ్వా వాళ్ళందరూ కూడుకుని ప్రార్థన చేశండు ప్రవ్వా మీ ఆత్మతో వాళ్ళు బలంగా నింపి ప్రవ్వర్యపరిచినారు ప్రవ్వా అప్పుడు బహుబలంగా ప్రవ్వ మీ సువార్త మీ వాక్యను ప్రకటించినారు ప్రపంచం అనేక రక్షణ పొందిన ప్రవ్వ అలాంటి సేవకుడుగా సేవకురాలుగా నన్ను తయారు చేయ ప్రవ్వ నా దేవాన్ని నా రీతిని నడిపించు ప్రవ్వా నేను తీర్మానించుకుంటున్నాను ఈ రోజు ప్రవ్వా ఇంకొక రోజు నాకు రాకపోవచ్చు ప్రవ్వా నేను ఈ రోజు తీర్మానించుకుంటున్నా ప్రవ్వా నా తీర్మానం మీరు ఆశీర్వదించండి మీ కొరకు ఘనమైన పాత్రగా ప్రవ్వా పతి దశలో ప్రతి స్థలములు నీవు మైమపచ్చే పాత్రను తయారు చేసి మీ ఆఖరుకు మనందరం సిద్ధపరచుకోమని త్వరలో రాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రాతిశ్నాంతండి ఐ మీన్